వచ్చేప్పటికి తెరా ముహూర్తం సమీపించేప్పటికి వాడికి మనసులో ఒక బగ్గదో ఒకటి ప్రవేశించి ఈ పని నాకు వద్దు అని వాడు మనస్సు మార్చుకుంటే ఇంకా ఆ తర్వాత వాడు కనుక తెలివైన వాడు అయినట్లయితే తెలివితే ఇంటెలిజెంట్ పర్సన్ అయినట్లయితే తను ఈ పని ఎందుకు వద్దనుకుంటున్నాడో బోల్డ్ అని ఆర్గ్యుమెంట్స్ చెప్తాడు ఇలాగంటి పొరపాట్లు మనం జీవితంలో చేస్తూ ఉంటాం పొరపాటు చేస్తున్నప్పుడు ఇది పొరపా ఇది ఇది కరెక్టా కాదా అని ఒక రకమైన ఓపెన్ మైండ్ ఉన్నట్లయితే ఎదరో వాళ్ళు ఇచ్చిన సలహా మనకు ఉపయోగపడుతుంది కానీ వీడికి ఓపెన్ మైండ్ కూడా ఉండదు వీడు క్లోజ్ చేసి కూర్చుంటాడు మైండ్ క్లోజ్ చేసి కూర్చుంటాడు ఆల్రెడీ హీ డిసైడెడ్ నాట్ టు డూ దట్ జాబ్ అప్పుడు వచ్చి సలహా అడుగుతాడు మహాత్మా మిమ్మల్ని నేను సలహా అడుగుదాం అనుకుంటున్నాను నన్ను ఇలా చేయమంటారా అలా చేయమంటారా అని అడుగుతాడు అడిగితే అడిగేప్పుడే ఆ సలహా అడిగేప్పుడే ఎలా అడుగుతాడంటే నేను ఈ మార్గంలో వెళ్దాం అనుకుంటున్నానండి ఎందుకంటే ఈ మార్గంలో వెళ్ళినట్లయితే మరి ఇన్ని లాభాలు ఉన్నాయి అలా కాకుండా ఈ మార్గంలో వెళ్ళకుండా మరో పద్ధతిగా చేసినట్లయితే అన్ని నష్టాలే కనపడుతున్నాయి కాబట్టి నేను ఇలా చేద్దాం అనుకుంటున్నానో మీ అభిప్రాయం ఏమిటని అడుగుతుంది అంతేగాని దాన్ని ఫెయిర్గా ప్రజెంట్ చేసి మీ ఒపీనియన్ ఏమిటి చెప్పండి అని ఇప్పుడు కనుక అతని చెప్పిందే కరెక్ట్ అని అతని అభిప్రాయాన్ని నేను సమర్థించాడనుకోండి ఎంత బాగా చెప్పారు సరహా అంటాడు అతని అభిప్రాయాన్ని నేను వ్యతిరేకించాననుకోండి ఏమంటాడు ఏమిటో ఈయన పొద్దున్న ఈయన సలహా అడిగే అని అనుకుని చిక్కాకు పడి అని సర్లేండి సర్లేండి అక్కడి నుంచి వెళ్ళిపోతాయి సో ఈ విధంగా మనిషి తాను అనుకున్న దాన్ని సపో సపోర్ట్ చేసుకుని ఆర్గ్యుమెంట్స్ పెట్టుకుంటాడే కానీ ఆబ్జెక్టివ్గా న్యూట్రల్గా దర్శించటము మనిషికి చేత కాదు ఇది మీరు గమనించదగ్గ విషయం మన జీవితంలో మనం ఇలాంటి పొరపాట్లు చాలా చేసి ఉంటాం మీరు ఒక్కసారి జీవితంలో వెనక్కి చూసుకున్నట్లయితే మనం పొరపాటు చేసిన సందర్భంలో ఆ పొరపాటుని మనం ఎంతో సమర్థించుకుని ఇదే చేయాల్సిన పద్ధతి అని సమర్థించుకుని ఉంటాం మనం అర్జునుడు సరిగ్గా అలాంటి పొరపాటే చేస్తున్నాడు ఎందుకంటే ఈ ఆర్గ్యుమెంట్ అనేది ఎలా ఉంటుందంటే యూకన్ ఆర్గ్యూ అని ఐదర్ సైడ్ ఏ వైపునైనా ఆర్గ్యూ చేయొచ్చు ఇటువైపు ఆర్గ్యూ చేయొచ్చు అటువైపు ఆర్గ్యూ సో ఆర్గ్యుమెంట్స్ అలా ఉంటాయి యూ యూ కెన్ ఆర్గ్యూ ఆన్ బోత్ సెన్స్ కాబట్టి ఇట్ ఈజ్ ఇట్ ఈస్ నాట్ ది క్వశ్చన్ ఆఫ్ ఆర్గ్యుమెంట్ ఇట్ ఈస్ నాట్ ది క్వశ్చన్ ఆఫ్ యువర్ లైకింగ్ ఆర్ నాట్ లైకింగ్ is, ఈజ్ ఓన్లీ వన్ ఫ్యాక్టర్ దట్ ఈస్ It ఇట్ యువర్ డ్యూటీ ఆర్ నాట్ ఇది గీత యొక్క సందేశం ఆర్గ్యుమెంట్లు వద్దు సపోర్టింగ్ ఆర్గ్యుమెంట్స్ అపోజింగ్ ఆర్గ్యుమెంట్స్ ఇవేం పెట్టుకోద్దు లైక్స్ డిస్ లైక్స్ పెట్టుకోద్దు అది యా అనే ప్రశ్న వేసుకో ఎస్ అని ఆన్సర్ వస్తే అంతే ఇంక మళ్ళీ ఇంకా యూ నిడ్ నాట్ థింక్ అబౌట్ ఇట్ ఎనీ ఫర్దర్ గో హెడ్ అండ్ డూ ఇట్ అంతే నీకు నిజమైన ధర్మ సంకటం ఉంటే ఓ మహాత్ముల్ని మాత్రం సంప్రదించవచ్చు వారు చెప్పినట్టుగా చేయాల్సి ఉంటుంది సో మనం అనుకుంటున్నది వారు చెప్పాలి అనే అభిప్రాయం ఉండకూడదు చాలామంది అలాంటి అభిప్రాయంలో ఉంటారు ఒక ఆయన నా దగ్గరికి వచ్చారు వచ్చే స్వామీజీ ఆయన ఆయన మనస్సు సన్యాసం వైపు మొగ్గు చూపుతోంది సన్యాసం సన్యాసించాలి అని నన్ను సలహా అడిగారు ఆయన సలహా అడగడంలోనే ఆయనకి మొగ్గు నాకు తెలిసిపోతుంది హీ హ్యాస్ ఎ వాల్యూ ఫర్ మై వర్డ్ అందుకోసం చెప్పాను నేను నెక్స్ట్ ఇయర్ వచ్చింది మళ్ళీ టాపిక్ వచ్చింది మళ్ళీ టాపిక్ వస్తేనే చెప్పాను నో హరీ నెక్స్ట్ ఇయర్ అనదర్ టూ త్రీ ఇయర్స్ తర్వాత చూద్దాం నౌ ఇట్ ఈస్ నాట్ ది టైమ్ యూ టు స్టడీ వెల్ అండ్ నీకు బాధ్యతలు ఉన్నాయి ఆ బాధ్యతలను పూర్తి చేయాలి చదువుకోవాల్సింది చాలా ఉంది విజ్ఞానాన్ని సంపాదించ క్లాసెస్ అటెండ్ చేయవా అని చెప్పాను ఆ టూ ఇయర్స్ కూడా అయిపోయాను మంచి మహాత్ములు కూడా సేవ కూడా బాగా కాబట్టి ఆవేశంతో పనులు చేయకూడదు మహాత్ముల యొక్క సలహా అడిగి వాళ్ళు మనకి ఇచ్చిన సలహా మనకి నచ్చని పాటించాలి అంతేగాని మనకి నచ్చిబాటు అయ్యే సలహా ఇవ్వాలనే మాత్రం ఎప్పుడూ ఎదురు చూడకూడదు అలాగంటే ఓపెన్ మైండ్ ఉంటేనే మీరు సలహా లేకపోతే అడగకూడదు నేను అని నా దగ్గర కొంతమంది సలహాకు వస్తే నేను చెప్పను సలహా నేను ఐ రిఫ్యూజ్ టు గివ్ అడ్వైస్ బికాస్ యూ ఫస్ట్ ఎష్యూర్ మే దట్ యూఆర్ సిన్సియర్ ఊరికే ఏదో మహాత్ముడు కనపడ్డాడు కదా మళ్ళీ భోజనం చేసిన తర్వాత వెళ్ళిపోతాడు ఉన్న టైంలోనే అడిగేద్దామని ఏదో అడుగుతూ ఉంటారు అలాగ అలాగంటే ప్రశ్నలకి సమాధానం నేను చెప్పను ఐ రిఫ్యూజ్ టు ఆన్సర్ ఎందుకంటే తీరా నేను హృదయపూర్వకంగా ప్రేమతో నేను ఆన్సర్ చేస్తాను అండ్ దే గెట్ అన్ హ్యాపీ అబౌట్ ఇట్ అండ్ బేస్డ్ ఆన్ ది ఆన్సర్ గివన్ బై మీ దే ట్రై టు జడ్జ్ మీ పీపుల్ ఆర్ వెరీ కన్నింగ్ ఐ టెల్ యూ నేను మీరంటలేదు లోకల్లో లోకల్లో వాళ్ళు ఉన్న ఒక జడ్జిమెంట్ ఒకటి మొన్న రాజమండ్రి వెళ్ళారు ఓ అమ్మరా నా దగ్గరికి వచ్చారు అమ్మగారు నా దగ్గర వచ్చి ఏమండే లలితా సహస్రనామం స్త్రీలు పారాయణ చేయవచ్చునా అని అడిగారు అయితే నేను మామూలుగా పుష్ప స్వామీజీ మిమ్మల్ని ప్రశ్న అడిగాను నేను అని అన్నారు మీరు ప్రశ్న అడిగారు నాకు వినపడిందని అన్నారు అరయితే మీరు దయచేసి సమాధానం చెప్పండి నేను చెప్పను మీకు సమాధానం అంటే ఏమన్నా అదేమిటండి అన్న నాకు చెప్పను అంతే నేను ఐ డోంట్ లైక్ టు ఆన్సర్ యువర్ క్వశ్చన్ వై వాట్ ఈజ్ ది ప్రాబ్లం ప్రశ్న ఏమైనా తప్పు వేసాను ప్రశ్న తప్పు కాదు బట్ ఐ డోంట్ వాంట్ ఆన్సర్ వై అంటే నేను చెప్పాను మీరు ఈ ప్రశ్న ఇంతకుముందు ఎంతమందిని అడిగారు ఇప్పుడు నేను ఎన్నో వాడ్ని అని అంటే షీ వాజ్ ఎన్ ఎక్ అప్పుడు నేను ఇట్ వాస్ నవ్ మై టర్న్ టు ఐ డోంట్ వాంట్ ఫీల్ మేక్ హర్ హర్ట్ సో నేను చెప్పాను అమ్మ మీరు నేను ఇలా అన్నాను మీరు అన్యత భావించకూడదు మీరు ఇంతకుముందు ఎవరిని ఎవరిని అడిగి ఉన్నారు ఎవరెవళ్ళు ఏం సమాధానం చెప్పారు ఇప్పుడు మీరు నన్ను ఎందుకు అడుగుతున్నారు ఇవి మీరు ఈ సమాచారం కొంచెం నాకు చెప్పండి ఆ తర్వాత నేను చెప్పాను అంటే నేను ఇంతకుముందు ఫలానా వారిని అడిగానండి అడిగితే వారు చేయకూడదు అని చెప్పారు ఆ తర్వాత మళ్ళీ ఇంకో ఆయన ఏమో చేయొచ్చని చెప్పారు ఆ తర్వాత మళ్ళీ ఇంకొక హాయన్ని కూడా అడిగాను నేను ఆయన చేయకూడదని చెప్పారు ఇప్పుడు మీరు నాలుగో వారండి ఏం చెప్పారు నేను అంచేతనే నా ఒపీనియన్ మీకు చెప్పడానికి నేను ఇష్టపడలేదమ్మా మీరు దయచేసి మరోహరని అడగండి నేను చెప్పండి అంటే అలా కాదండి మహత్వం మీరు చెప్పండి నేను చెప్పాను అనుకోండి ఇప్పుడు మళ్ళీ ఇంకో ఇంకో వారం రోజుల్లో ఇంకో మహాత్ములు వస్తారు మళ్ళీ ఆయన అడుగుతారా అంటే అడగను మరి ఏం చేస్తారు మీరు చెప్పిందే నేను ఫైనల్గా తీసుకుంటాను ఆర్ యు షూర్ ఎస్ ఐ ఐ డోంట్ బిలీవ్ ఇట్ లేదు స్వామి మీరు చెప్పిందే ఫైనల్ ఆర్ యూ ష్యూర్ ఎస్ యు సే ఎస్ త్రైస్ ఎస్ ఎస్ ఎస్ మీరు నిర్మోహమాటంగా చెప్తున్నాను నేను మీకు నా శాస్త్రమంతా కూడా అధ్యయనం చేసి మీకు ఫైనల్ అథారిటేటివ్గా చెప్తున్నాను మీకు లలితా సహస్రనామం పారాయణ చేసే అధికారము కలదు అని చెప్పారు ఇంత పూర్వరంగా అయిన తర్వాత చెప్పాను అన్నమాట అంతకు చెప్పలేదు ఎందుకంటే ఓపెన్ మైండెడ్గా ఉండరు ఊరికే అసలు ఈయన ఆయన అలా అన్నాడు కదా ఈయన ఏమంటాడో చూద్దాం అన్నట్టుగా హుక్ వేస్తారనమాట దే త్రో ఏ హుక్ అండ్ ఐఎమ్ నాట్ రెడీ టు ఫాల్ ఫర్ నీ హుక్ నేను నేర్చుకున్నాను ఇది నాకు నేర్పారు జనమే నేర్పారు లేకపోతే ముందు నేను పాపం అమాయకంగా టక్కున సమాధానం చెప్పేవాడి ఇప్పుడు అలా చెప్పండి ఇదంతా నేను ఎందుకు చెప్పానంటే మన మనస్సు మనల్ని ఎంత ప్రలోభ మీరు ఊహ కూడా చేయలేరు మీరు మీ జీవితాన్ని ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకోండి సింహావలోకనం చేసుకోండి ఎంత ప్రలోభం మన మనస్సే మనల్ని ఎంతో ప్రలోభ కాబట్టి అర్జునుడు పాపం అలాంటి ప్రలోభంలో పడిపోయి తన కర్తవ్యాన్ని తానే విస్మరించేటువంటి దుస్థితికి చేరుకున్నాడు బంధువర్గం ఉంది కాబట్టి ఈ బంధువులు అందరూ ఉన్నారు కనుక నేను యుద్ధం చేయను అనే స్థితికి చేరాడు ఈ స్థితి పర్టికులర్లీ భారతదేశంలో అసలే తగదు ఎందుకంటే పాకిస్తాను మనము విడిపోయిన తర్వాత మనకి ఎప్పుడు యుద్ధమే పాకిస్తాన్ తోటి విడిపోయినప్పుడు ఎటో ఇటు అటు కొంచెం బంధువులు వాళ్ళు ఉంటారు ఇంకా ఈ బంధువు అనే ప్రిన్సిపల్ బేసిస్ మీద యుద్ధాలు చేయడం ప్రారంభిస్తే దట్ దేశద్రోహం అయిపోతుంది అది ఐఎస్ఐకి మన దేశంలో చాలా స్ట్రాంగ్ హోల్డ్ ఉంది ఎందువల్ల మన బంధువులు అందరూ అనేటువంటి మన డ్యూటీ ఏమో భారతదేశానికి వైపు ఉంది బంధువులు ఎటున్నారో పాకిస్తాన్ వైపు ఉన్నారు అది ఎంత దోషం అంటే అది అర్జునుడు ఆర్గ్యుమెంట్ అదే చాలా రాంగ్ ఆర్గ్యుమెంట్ తర్వాత అసలు నేనేమంటానంటే పాకిస్తాన్కి మనకి రిలేషన్స్ ఇంప్రూవ్ అయినట్లయితే పర్వాలేదు కానీ ఇప్పుడు కొంచెం వాతావరణం బాగుపడింది లేకపోతే అక్రాసిటీ బార్డర్ మ్యారేజెస్ని ఎలా చేయకూడదు గవర్నమెంట్ ఎందుకంటే కులదీప్ నయ్యర్ అని ఒక ఆయన ఉన్నాడు హీ ఆర్గ్యూస్ ఆల్ ఆల్ రాంగ్ థింగ్స్ ఆర్గ్యూ చేస్తాడు అటునుంచి ఇటు అమ్మాయినో అబ్బాయినో వివాహం అవడానికి ఎవరో అప్లికేషన్ పెడితే రిజెక్ట్ చేసింది గవర్నమెంట్ దాని మీద పెద్ద ఆర్గ్యుమెంట్ అలాగస ఎక్కడాస్తే ఈ బోర్డర్ మ్యారేజెస్ని ఎలా చేయకూడదు ఎందుకంటే ఈ మ్యారేజ్ పేరుతోటి ఇంటరాక్షన్స్ ఎక్కువ అవుతాయి రాకపోకలు పెరుగుతాయి ఐఎస్ఐకి చక్కటి కండ్యూట్ కింద పనిచేస్తుంది వాళ్ళు ఎక్కడొచ్చి చక్కగా బాంబులోనే అమర్చి పెట్టుకోవాలి ఈ వివాహం చేసుకున్న వాళ్ళు ఏం చేయకపోవచ్చు బట్ దే ప్రొవైడ్ ఏ విండో ఫర్ ది ఐఎస్ఐ ఏజెంట్స్ టు ఇన్ఫిల్ట్రేట్ కాబట్టి మ్యారేజ్ ఎలా చేయకూడదు ఎందుకంటే బంధుత్వం వేరు జ్యూ ధర్మం వేరు డ్యూటీ వేరు బంధుత్వాన్ని దరిదాపులకు రానివ్వకూడదు డ్యూటీ దగ్గరికి వచ్చేప్పటికి కాబట్టి దేర్ఆర్ సో మెనీ ఇంపార్టెంట్ ఇష్యూస్ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్ అండ్ అర్జునాస్ ఆర్గ్యుమెంట్ ఈస్ రాంగ్ ఆల్ ది వే ఏదో కొద్ది రాంగ్ కాదు ఇట్ ఈస్ రాంగ్ ఆల్ ది వే యానీవే విల్ కంటిన్యూ దిస్ ముప్పై ఐదో శ్లోకం మళ్ళీ క్లాస్లో కంటిన్యూ చేద్దాం ఇప్పుడు కొంచెం భాష్యవాక్యాన్ని సో అంశేన కృష్ణకిల సంబభూవ అనే ఈ అంశేనా చాలా చిత్రమైన ప్రయోగం శంకరుల యొక్క ప్రయోగం ఎందుకంటే శంకరాచార్యులు ఒక పురాణంలో ప్రవేశించి పురాణం అంటే అదే ఇతిహాసం ఇతిహాసంలో అనేక పురాణ లక్షణాలు ప్రవేశించి దాంట్లో ప్రవేశించి ఆయన మాట్లాడుతున్నారు ఇదేదో ఉపనిషద్భాష్యం రాసినట్టు కాదు ఇక్కడ అవతారము ఇలాంటి ఐడియాస్ కొన్ని ఉంటాయి పుర పౌరాణిక ఐడియాస్ మధ్యలో ఉన్నాం మనం అందుకోసం ఆయన కూడా ఇట్ ఇల్ ఇట్ ఇల్ రెస్పెక్ట్ టు దట్ కైండ్ ఆఫ్ థింగ్ హీఈస్ స్టార్టింగ్ లైక్ దాట్ సో ఆయన ఈ ధర్మమును రక్షించుట కొరకాయి ధర్మమును రక్షించుట అంటే ధర్మిని రక్షించుట అది మీరు గమనించాలి లేకపోతే ధర్మాన్ని రక్షించటం అంటూ ఇంక వేరే ఏమీ ఉండదు ధర్మము రక్షణ అంటే ధర్మి రక్షణ ధర్మాన్ని పాటించి వాడిని రక్షించాలి ఇప్పుడు క్రికెట్కి ప్రోత్సాహం ఇవ్వాలంటే ఏం చేయాలండి క్రికెట్ ఆడేవాళ్ళని ప్రోత్సహించాలి హాకీ ప్రోత్సాహం ఇవ్వాలంటే ఏం చేయాలి హాకీ బ్యాట్లను హాకీ బంతులు బాగా ఎక్కువ సంఖ్యలో మ్యానుఫ్యాక్చర్ చేయాలన్నా వాట్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ ఎంకరేజింగ్ హాకీ అంటే హాకీ ఆడేవాళ్ళకి ప్రోత్సాహం ఇవ్వాలి అలాగే బంతులు ఇవ్వాలి చూస్తే ఇవ్వాలి ఏది అది ఇవ్వాలి హాకీ ఆడేవాళ్ళని ప్రోత్సాహం చేయాలి ధర్మాన్ని రక్షించటం అంటే ధర్మిని రక్షించాలి ఏదైతే ధర్మశాస్త్రం పుస్తకాలన్నింటినీ ఇంకా బాగా ఎక్కువ ప్రతలు ప్రచురించి ఊరికే పంచి పెట్టాలని అది కాదు ధర్మరక్షణ ఉంటే ధర్మం పాటించేవాడు ఎక్కడైనా ఉంటే వాడు ధర్మం పాటించే సందర్భంలో వాడికి ఆటంకాలు వస్తుంటాయి ఆటంకాలను నివారణ చేసి వాడి ధర్మాన్ని వాడు పాటించుకునేందుకు తగిన అవకాశం కల్పించాలి అది ప్రభుత్వం యొక్క ధర్మం ప్రభుత్వం చేయాలి డ్యూటీ సో ధర్మిని రక్షించాలి అందుకోసమని ధర్మాత్ములను రక్షించి ధర్మానికి ఆటంకం కలిగించేటువంటి వాళ్ళని అంటే దుష్టులను అని అంటారు శిక్షించటం కొరకు ఇలా రక్షించడం రక్షించటం రెండు ఆస్పెక్ట్లు శిష్ట రక్షణ దుష్ట శిక్షణ ఈ రెండూ చేస్తే ధర్మము రక్షింపబడుతుంది ఆ ధర్మరక్షణ కోసం భగవానుడు వసుదేవాత్ దేవక్యాం సంబభోవ కిల కిలా అంటే కథసుమా ఇది కథ కథ కింద చెప్తున్నారు పుట్టే డ సో వసూది అంటే హిస్టారిక్ కదా ఇట్ హ్యాపన్స్ టు బి హిస్టారిక్ ఆల్సో బట్ దర్ ఈజ్ ఎన్ ఎలిమెంట్ ఆఫ్ పురాణ అవతార అండ్ అదర్ ఆస్పెక్ట్స్ ఇన్ ఇట్ కేవలం హిస్టరీ అయితే దెర్ వాజ్ ఎ యంగ్ మ్యాన్ కాల్డ్ కృష్ణ అని చెప్పి ఊరుకోవాలి కాదు ఆయన కేవలం యంగ్ మ్యాన్ కాదు హీ సాక్షాత్తు మహావిష్ణువు యొక్క అవతారము అంటే పురాణ అంశం కూడా దాంట్లో ప్రవేశించింది దట్స్ వైకిలా అనే పదాన్ని ప్రయోగించారు సో దేవకీ వసుదేవులకు శ్రీకృష్ణుడు జన్మించినాడు ఇప్పుడు ఒక ప్రశ్న ఉదయిస్తుండే చాలామంది ఈ ప్రశ్న అడుగుతారు కూడాను ఇలాంటి ప్రశ్నలు ఈ ధర్మానికి సంబంధించిన సందేహములు సమాధానములు ఉంటాయో శీర్షకులు వేస్తూ ఉంటారు ఈ వాటిల్లో వస్తూ ఉంటాయి ఈ సందేహాలు అలాగే ఈ మధ్యకాలంలో అనేక పత్రికలు వస్తూ ఉంటాయి ప్రతి మహాత్ముడు పత్రికోటేస్తూ ఉంటాం ఓ ఆశ్రమం కట్టడం మహాత్ముడు అంటే ఓ ఆశ్రమం కట్టడం ఓ పత్రిక రన్ చేయడం దీస్ ఆర్ ది టూ జాబ్స్ సో ఎన్ని పత్రికలు అంటే పుంఖానుపుంఖాలుగా వచ్చేస్తుంటాయి పత్రికలు వాటిల్లో చాలా పూర్ క్వాలిటీ ఉంటుంది అసలు గెటప్ పూర్గా ఉంటుంది తర్వాత దాంట్లో కంటెంట్ పూర్గా ఉంటుంది ఎందుకంటే ఆ మహాత్ముడు రాసేది ఉండదు ఏదో ఏదో సందేశమోనో అనుగ్రహ భాషణమోనో రెండు పేరాలు రాస్తాడు ఆయన చాలా పనుల్లో ఉంటాడు ఆయన వెంట పడాలి ఈ ఈ పత్రిక వ్యవహారం చూసివాడు ఎవడో ఉంటాడు కదా ఓ శిష్యుడు ఇతను పొద్దున్న సాయంకాలం పదిసార్లు గుర్తు చేస్తే ఆయన నాలుగు వాక్యాలు బరికి వీడు మొహాన్ని పరిస్తాడు అది వీడు ప్రింట్ చేసుకుంటాడు ఇంకా ఊళ్ళో ఉన్న భక్తుల్ని మీ యొక్క అనుభవాలు రాయండి అని ఎవడైనా పండితులు కనపడితే అయా మీరు మా పత్రిక ఏదైనా వ్యాసం రాసి ఇలా వెంట పడుతూ మీకెలా తెలుసుంటే నా వెంట చాలామంది పడుతూ ఉంటారు అందుకోసం నాకు తెలుసు అంతా సక్రమంగా వస్తే ఇక ఇక్కడ దా ఎదురకుండానే ఉంది అంత సక్రమంగా అయితే ఇదిగో ఇంకో పత్రిక ఇలాంటి పత్రిక రాబోతుంది వేదభూమి అనే పత్రిక రాబోతుంది ఇది ఇదంటూ వస్తే దీనికి నేను గౌరవ సంపాదకులు స్థానంలో ఉండబోతున్నాను సో ఇలా ఉంటుంది ఇవేవో నే నేను సడన్గా ఇప్పుడు నాకు గుర్తు వచ్చింది నేనేవో కండిషన్లు పెట్టాను కొన్ని చూద్దాం ఏమవుతుందో సో ఈ విధంగా పత్రికలు అలల్లల్లో వస్తూ ఉంటాయి వాటిల్లో సారమేముండదు దాంట్లో ఓ పేజీలు నింపాలి కదా ఏదో పది పేజీలు ఇరవై పేజీలో ఉండాలి కదా మినిమం దాంట్లో ఒక శీర్షిక ఏమిటంటే సందేహాలు సమాధానాలు అనే శీర్షిక లేకపోతే మీ ఉత్తరాలు మా ప్రత్యుత్తరాలు మళ్ళీ శీర్షికలు పెట్టడంలో ఏదో కొంచెం తెలియదు మీ ఉత్తరాలు మా ప్రత్యుత్తరాలు అంటే ఏదో శీర్షికలో సందేహం ఆ సందేహంలో ఒక సందేహం ఇది తప్పనిసరిగా ఉంటుంది ఇది కానీ దీన్ని పోలిన సందేహంగానే ఏమిటంటే శ్రీ మహావిష్ణువు భూమి మీద అవతరించినప్పుడు వైకుంఠం ఖాళీ అయిపోతుందా ఇది ఒక ప్రశ్న ఇలాంటిది ఇది మామూలుగా అందరూ అడిగే ప్రశ్న వీడు వేదాంత విద్యార్థి అనుకోండి వాడేమని అడగాలంటే ఎవరన్నా సర్వ జగత్తుకి అధిష్టానంగా పరమేశ్వరుడు ఉన్నాడన్నారే అదే పరబ్రహ్మకి నిర్వచనంగా చెప్పారు ఇప్పుడు ఆ పరమేశ్వరుడే అవతరిస్తే మరి మిగతా జగత్తు యొక్క అధిష్టానం మాట ఏమిటి అని ప్రశ్న వేయొచ్చు కొంచెం వేదాంతం చదువుకున్నవాడు వేసే ప్రశ్న తర్వాత ఇంకో రకంగా ఏమని వేయొచ్చు అంటే పరమేశ్వరుడు నిర్గుణ నిరాకార స్వరూపుడు అన్నారే మరి ఇప్పుడు ఆయన శ్రీకృష్ణునిగా అవతరించేస్తే ఆయన యొక్క నిర్గుణ నిరాకారతత్వం పోయి సముణ సాకారంలో పడ్డాడా లేకపోతే అది ఉండి పడ్డా లేకుండా పడ్డాడా ఏమి కథ ఏమి అని ఇదో ప్రశ్న అంచేది ఈ ప్రశ్నలన్నిటికీ ఒక అందమైన సమాధానం ఏమిటంటే అంశేన సంబభూవ ఆ పూర్ణతత్వం వచ్చి ఇక్కడ కృష్ణుడిగా అయి కూర్చుందని కాదు ఆ పూర్ణతత్వమునకు అనేక మహిమలు ఉన్నాయి అనేక శక్తులు ఉన్నాయి ఒకనొక శక్తి ఇగో ఈ రూపాన్ని ధరించింది ఇప్పుడు మన ఇంట్లో మన ఇంట్లో ఒక అద్దంలోనో లేదా ఒక నీటి పడియలోనో సూర్యబింబం చక్కగా ప్రకాశిస్తుంది అంటే అర్థమేంటి ఇంకా ప్రపంచంలో ఎక్కడా సూర్యుడు లేడు మన ఇంట్లోనే ఉన్నాడని కాదు ఒక అంశ ఆ సూర్యుడు అనంత అంశాలు ఉన్నాయి ఆయనకి ఆ అనంతమైన అంశంలో ఒక అంశ మన ఇంట్లో ఉండే అద్దంలో ప్రతిఫలిస్తూ ఉన్నది అదేవిధంగా అనంత పరబ్రహ్మ యొక్క ఒక అంశ ఈ శ్రీకృష్ణావతారంగా ఆవిర్భవించింది అని అంశేనా అనే పదం వేశారు ఆ అంశ శబ్దానికి अंशेन किल संबभूव तरवा ब्राह्मण से रक्षण रक्षित सिया वैदिकोधीनवाद वर्णाश्रम भेदा सामजधर्मू व्यक्तिधर्म सामजधर्मो वर्ण अनेट उठे ఇప్పుడు ఒక ఫ్యాక్టరీ ఉందనుకోండి దాంట్లో ఈ ఫైనాన్స్ పీపుల్ ఉంటారు తర్వాత రీసెర్చ్ పీపుల్ ఉంటారు రిసెర్చ్ అండ్ టెక్నాలజీ వాళ్ళు ఉంటారు తర్వాత సెక్యూరిటీ పీపుల్ ఉంటారు తర్వాత లేబర్ లేబర్ లేబరర్స్ ఫిజికల్ లేబర్స్ ఉంటారు ఈ నలుగురు నాలుగు రకాలు కలిస్తే ఆ ఫ్యాక్టరీ నడుస్తుంది సాధారణంగా మీరు ఎప్పుడైనా గమనించండి మీకు తెలిసి మీరు పెద్ద పెద్ద అనుభవం నేను వేరే చెప్పక్కల్లా సాధారణంగా ఈ నాలుగు రకాల వాళ్ళు ఉన్నారే వీళ్ళు ఒకళ్ళతో ఒకళ్ళు దెబ్బలాడకుండా ఉంటారు కోఆర్డినేషన్ ఉండదు తర్వాత నేను ఎరుగుతున్నాను కాబట్టి చెప్తున్నా మీకు తర్వాత వీళ్ళలో వీళ్ళకి ఈ దెబ్బలాటకి ఈ కోఆర్డినేషన్ లేకపోవటానికి హేతు ఏమిటంటే ఒకళ్ళ మీద ఒకళ్ళకి అసూ ఉంటుంది నిజానికి నేను ఫ్యాక్టరీని ఎరుగుతున్నాను ఆ ఫ్యాక్టరీలో కోఆర్డినేషన్ కమిటీ మీటింగ్ అని ప్రతివారం ఒక మీటింగ్ జరిగేది ప్రతివారం ప్రతి వారం ఏం కోఆర్డినేట్ చేయాల్సిందండి అంటే ఆ కంపెనీలో కోఆర్డినేషన్ ఆల్మోస్ట్ జీరో లెవెల్లో ఉండేది ఎప్పుడు కోఆర్డినేషన్ ఉండేది కాదు కోఆర్డినేషన్ కమిటీ మీటింగే ఉండేది ఆ మీటింగ్లో ఈ డిపార్ట్మెంట్ వాళ్ళు వాళ్ళని తిట్టడం వాళ్ళు ఇంకో వాళ్ళని తిట్టడం తర్వాత ఈ కోఆర్డినేషన్ కమిటీ మీటింగ్లో ఫైనాన్స్ హెడ్ ఉంటాడు ఇంజనీరింగ్ లేకపోతే టెక్నాలజీ హెడ్ ఉంటాడు సెక్యూరిటీ హెడ్ అన్ని హెడ్లు నలుగురు హెడ్లు ఉంటారు జనరల్ మేనేజర్ ఉంటాడు అనమాట జనరల్ మేనేజర్ నలుగురు హెడ్లో ఉంటారు అంటే జనరల్ మేనేజర్ దేవుడు అనమాట నలుగురు హెడ్లు నాలుగు వర్ణాలు అనమాట సంథింగ్ లైక్ దాట్ సో వీళ్ళ ఇప్పుడు మీటింగ్ ప్రారంభం ప్రారంభం అయితే ఈ టెక్నాలజీ వాడు ఈ ఈ పర్చేస్ చేయలేదండి పర్చేజ్ చేయకపోతే ప్రొడక్షన్ దెబ్బతినిస్తుంది వాళ్ళ మూలంగానే దెబ్బతినిసింది అని టెక్నాలజీ వాడు అంటే ఆ ఫైనాన్స్ వాడు ఏమంటాడంటే కంపెనీ నడిచేది ఫైనాన్స్ మీద బాబు టెక్నాలజీల మీదనో నీ ప్రొడక్షన్ మీద నడుస్తుందని నువ్వు అనుకోకు ఫైనాన్స్ ఈజ్ ది లైఫ్ లైన్ ఫర్ ది కంపెనీ ది మనీ కమింగ్ ఇన్ అండ్ మనీ గోయింగ్ అవుట్ దట్ ఈస్ ది లైఫ్ లైన్ నువ్వు నువ్వు ఇంకో బ్యాచ్ కంపెనీ అభివృద్ధికి నువ్వు అనుకుంటే అంతకంటే భ్రాంత్ అదే కానీ ఇక్కడ ఫైనాన్స్ స్ట్రక్చర్ సరిగ్గా లేదు నువ్వేం మాట్లాడద్దు అని వాడు చెప్తాడు వీళ్ళిద్దరూ ఈ పాయింట్ మీద దెబ్బలు ఆడుకుంటారు వీడి ఆర్గ్యుమెంటు బాగానే ఉంటుంది వాడు ఆర్య్యుమెంట్ బాగానే ఆ జనరాదర్కి విసిగెత్తి మీ ఇష్టమైన వదిలిపెడతాను ఇంకే అతను మాత్రమేస్తాడు సో ఈ విధంగా పరస్పరం కోఆర్డినేషన్ ఉండదు ఎందుకంటే ప్రతివాడు ఏమనుకుంటాడంటే నేను చేసి పనే అన్నింటికంటే కష్టమైంది అవతల వాడు సుఖపడిపోతున్నాడు అని అసూయే ప్రధానంగా కనపడుతుంది ఫైనాన్స్ వాళ్ళు ఏమంటారంటే ఈ టెక్నికల్ పీపుల్ అంత యూస్లెస్ పీపుల్ వీళ్ళు కానీ ఇంకెవరూ లేరని ఫైనాన్స్ వాళ్ళ యొక్క సిద్ధాంతం అదే ఈ టెక్నికల్ పీపుల్ ఏమంటారంటే అసలు ప్రొడ్యూస్ చేసేది మేము వెల్త్ని ప్రొడ్యూస్ చేసేది మేము ఊరికే అంకెలు కూడికలు తీసివేతలు గారడీ అంకెల గారడీ చేసి మనకంటే ఎక్కువ జీతం తీసుకుంటూ ఈ ఫైనాన్స్ పీపుల్ అంత యూస్లెస్ వాళ్లే కానీ ఇంకొకళ్ళు అని వీడు ఈ విధంగా సమాజ జీవనంలో ప్రధానమైనటువంటి వర్గములు ఉంటాయి వాళ్ళు ఒకళ్ళతో ఒకళ్ళు దెబ్బలాడుకుంటూ ఒకళ్ళతో ఒకళ్ళు తిట్టుకుంటూ ఉంటే అది సమాజ జీవన పద్ధతి కాదు అది కాబట్టి యు డూ యువర్ డ్యూటీ నీ ఫైనాన్స్ డ్యూటీ అయితే అది చేయాలి సెక్యూరిటీ డ్యూటీ అయితే అది యు డూ యువర్ డ్యూటీ టు ది బెస్ట్ ఫేవరెబిలిటీ దీన్ని వర్ణధర్మము అని అంటారు సమాజ లెవెల్లో ఉంటుంది ఇంకా ఆశ్రమ ధర్మము వ్యక్తి లెవెల్లో ఉంటుంది కాబట్టి వర్ణాశ్రమ ధర్మము మీరు అనేప్పటికీ సమాజము వ్యక్తి రెండు లెవెల్స్లోనూ కూడా ధర్మాన్ని సెటిల్ చేసినట్టు అయింది ఇది ఫా ఇది దిస్ ఈజ్ ది స్ట్రక్చర్ వేదిక కాలంలోని స్ట్రక్చర్ ఇది వ్యవస్థ అని అంటారు ఈ వ్యవస్థ ఇది అవ్యవస్థ కింద మారిపోయింది నాడు నో మోర్ సచ్ ఆర్గనైజేషన్ ఆర్ ఆర్డర్ ఎగ్జిస్ట్ దెన్ ఫోర్ ఉల్కే హిస్టారిక్గా దాని గురించి మనం అనుకుంటూ ఉండటమే నథింగ్ మోర్ దూ నే క్రిటిసైజ్ ఇట్ ఆర్ అబ్యూజ్ ఇట్ నార్ యూ సపోర్ట్ ఇట్ బికాస్ దాన్ని అబ్యూస్ చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే హిస్టరీలో ఒక గివెన్ పాయింట్ ఆఫ్ టైంలో ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ మెసేజ్ అండ్ ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ రోల్ అండ్ దెర్ ఈజ్ అ స్పిరిట్ ఇన్ ఇట్ యూ షుడ్ టేక్ ఇట్స్ అ స్పిరిట్ యుడ్ నాట్ బాదర్ అబౌట్ ది లెటర్ దెన్ ఫార్ ఇఫ్ యూ స్టార్ట్ అబ్యూజింగ్ యు విల్ మిస్ దిస్ స్పిరిట్ సో దట్స్ వై డోంట్ అబ్యూజ్ ఇట్ డోంట్ సపోర్ట్ ఎందుకంటే అది సపోర్ట్ చేయాల్సినటువంటి స్థితిలో లేదది వ్యవస్థని సపోర్ట్ చేయాలి కానీ అవ్యవస్థని సపోర్ట్ చేయకూడదు ఇట్ ఈస్ నో మోర్ ఎ వ్యవస్థ ఇంకా దాన్ని ఏం సపోర్ట్ చేస్తారు కేవలం మనకు ఉన్నటువంటి బూజు పట్టిన భావాలతో సపోర్ట్ చేయాలి తప్పిస్తే అదర్వైజ్ దెర్ ఇస్ నథింగ్ టు సపోర్ట్ ఇట్ అందరూ ఈనాడు నాకు తెలిసినంతలో ఈనాడు సమాజంలో ఒకే ఒక వర్ణం ఉన్నది అదేమిటంటే వైశ్యులు అందరూ వైశ్యులుగానే ఉన్నారు సోకాళ్ళు బ్రాహ్మణులు వైశ్యులే క్షత్రియులు వైశ్యులే వైశ్యులు వైశ్యులే శూద్రులు వైశ్యులే అందరూ వైశ్యులే ఎవ్రిబడి ఈజ్ ఎ బిజినెస్ మ్యాన్ అందరికీ డబ్బే ప్రధానంగా అందరూ వైశ్యులుగానే ఉన్నారు ఇది ఇంక అటువంటిప్పుడు నువ్వు ఏం వ్యవస్థను సపోర్ట్ చేస్తావు దేవాలయంలో పూజారి డబ్బు కోసమే ఆ పనిచేస్తున్నాడు లేబరడు డబ్బు కోసమే ఆ పనిచేస్తున్నాడు ఇంటలెక్చువల్ ఇంటలెక్చువల్కి తెలుగులో పేరేవిటో తెలుస్తున్నాం అండి బుద్ధిజీవి బుద్ధిజీవి అంటే అర్థం ఏంటి వాడికి ఉండేటువంటి విజ్ఞానాన్ని సమర్పించి డబ్బు సంపాదించేవాడు బుద్ధిజీవి అంటే వన్ హూ మేక్స్ వన్ హూ ఎన్కాషెస్ హిస్ నాలెడ్జ్ దట్ ఈస్ బుద్ధిజీవి నాలెడ్జ్ని ఎన్కాష్ చేయటం అంత దోషం అదే కాని ఇంకొకటి మన శాస్త్రాలు ఇఫ్ దెర్ ఈజ్ వన్ థింగ్ దట్ యూ కెన్ నెవర్ ఎన్కాష్ దట్ ఈస్ నాలెడ్జ్ నాలెడ్జ్ని క్యాష్ రూపంగా దర్శించే ప్రయత్నం చేసేటంటే అది వేద ధర్మానికి విరుద్ధం కానీ మరి ఈనాడు నాలెడ్జ్ని క్యాష్ చేసుకుని బతికేసుకున్నారు నిష్కారణైన షడంగో వేద అధ్యేయ జ్ఞేయశ్చ అని బోధాయన ఆపస్తంభములైన మహర్షులు చెప్పారు వేదములను వేదాంగములను నువ్వు నిష్కారణంగా చదువుకో నిష్కారణంగా చదువుకోవాలి డబ్బు అనే పాయింట్ మనస్సులో పెట్టుకోవద్దు డబ్బు కానీ ప్రతిష్ట కానీ పొజిషన్ కానీ ఇటువంటి ఒక ఒక లౌకిక ప్రయోజనాన్ని ఆశించి నువ్వు ఎన్నడూ వేదాన్ని వేదాంగములను అధ్యయనం చేయవద్దు అని మనకి బోధించారు ఇట్ ఈస్ పాసిబుల్ యూఆర్ ఆల్ డూయింగ్ ద సేమ్ థింగ్ దట్ ఈజ్ ఎగ్జాక్ట్లీ వాట్ యు ఆర్ డూయింగ్ ఎందుకంటే ఇప్పుడు మన దగ్గర వ్యాకరణం చదువుకుంటున్నారు నలుగురు ఐదుగురు వ్యాకరణ బాధితులు ఉంటారు వరద బాధితుల ఆదివారం మధ్యాహ్నం వస్తూ ఉంటారు వాళ్ళు వ్యాకరణం చదువుకుంటున్నారు యూనివర్సిటీలో ఎంఏ వ్యాకరణ స్టూడెంట్ చదవడం ఈ సూత్రాలు ఇవి వినం కష్టపడి చదువుతారు వాట్ ఈస్ దట్ ది గెట్ బెనిఫిట్ అవుట్ ఆఫ్ ఇట్ వాట్ బెనిఫిట్ ద గెట్ వ్యాకరణం చదివితే కలిగే ఆనందమే దానికి బెనిఫిట్ ఇంకెంతకంటే వేరే బెనిఫిట్ ఏంటంటే కాబట్టి నిష్కారణంగా వేదాన్ని అధ్యయనం చేయమని చెప్పారు ఎవరు అధ్యయనం చేస్తున్నారు సో వేదాధ్యయనాన్ని కూడా ధనార్జన కోసం వినియోగించే స్థితికి వచ్చేసిందంటే అంటే ఇప్పుడు అందరూ అలా చేస్తున్నారని కాదు కాబట్టి వ్యవస్థ లేదు అక్కడ అవ్యవస్థలో పడిపోయాం మనం కాబట్టి అందరూ కంప్యూటర్లే చదువుకుంటున్నారు ఇంక ఇంకేముంది సో బిఏ ఉండేది ఒకప్పుడు ఎక్కడైనా బిఏ అనేది ఉందా ఇప్పుడు ఈరోజు డిగ్రీ డియూసీ అనే బిఏ మా కాలేజీలో బిఏ బీకామ్ బీఎస్సీ మూడు ఉండేది ఇప్పుడు కాలేజీల్లో ఏమున్నాయి బిఏ అనేది లేనేలేదు అసలు డిగ్రీ కాలేజీలే లేవు ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి తప్పిస్తే డిగ్రీ కాలేజీలే మూసేశారు ఎక్కడైనా ఒకటి ఏదో ఒక శాంపుల్గా మీకు డిగ్రీ కాలేజీ ఒకటి కనబడితే దాంట్లో బీకాము బిఎస్సీ ఉంటాయి బీకామ్ వాళ్ళు కొంచెం ఉల్లాసంగా ఇటు తిరుగుతూ ఉంటారు బిఎస్సీ వాళ్ళు వేలమొహం వేసుకుని ఇదికుమాల సెలవు మనకు ఎందుకు వచ్చింది అనుకుంటూ వాళ్ళు సినిమా హాల్లోనో అక్కడ తంటాలు పడుతూ ఉంటారు కరెక్టే కాబట్టి ఈ స్థితిలో బిఏ బిఏ చాలా గొప్పది ఎందుకు వచ్చిన మాటలు అనవసరం మాట్లేదండి కాబట్టి అవ్యవస్థని సపోర్ట్ చేయొద్దు బట్ ఇఫ్ దె డోంట్ అబూజ్ ఆల్సో వాట్ ఎవర్ ద స్పిరిట్ యూటే స్పిరిట్ ఎంత మాత్రం Do your డూ యువర్ డ్యూటీ అది మారదు వర్ణాశ్రమం వ్యవస్థ మారిపోతుంది కానీ డూ యువర్ డ్యూటీ ఆ మాట మారదు దట్ ఈస్ ది స్పిరిట్ ఆఫ్ ఆ స్పిరిట్ తీసుకోవడం మానేశాను ఒకసారి చర్చ వచ్చింది ఆ స్పిరిట్ మీరు తీసుకోకుండా లెటర్ తీసుకున్నారనుకోండి నేను ఏమని చెప్పానంటే మీరు లెటర్ తీసుకునే పక్షంలో అదే ఈ లెటర్ ఈజ్ ది టీచింగ్ ఆఫ్ భగవద్గీత అని మీరు అన్నట్లయితే మీ భగవద్గీత పుస్తకాన్ని మీరు మడత పెట్టేసి ఇంట్లోకి పట్టుకపోవచ్చు అక్కర్లేదు Nobody needs it. Nobody wants it, nobody needs it. if you are willing to take the spirit of it entire humanity will benefit out of it kabatte anyway edho oka topic vachindi kabatte cheppanu varna ashrama bhedanam ee padalane meeru oka oka orthodox view point lo chudoddu varna ante samaja dharmamu ashrama ante vyaktika dharmamu vyakti ki వ్యక్తికి కూడా ధర్మాలు ఉన్నాయి బ్రహ్మచర్యాశ్రమము అది ఒక ఆశ్రమము దీంట్లో సమాజానికి ఏం సమాధానం లేదు సో నేను బ్రహ్మచారిని కాబట్టి కష్టపడి చదువుకోవాలి ఆ విధంగా మీరు బ్రహ్మచారిని ఎంకరేజ్ చేయాలి బ్రహ్మచారికి ఏం తెలుస్తుంది వాడికి ఏం తెలుస్తుంది ధర్మం ఏమిటో వాడికి తల్లిదండ్రులు వాడిని ఆ విధంగా ఎంకరేజ్ చేయాలి ఎంకరేజ్ చేయాలంటే ఇదిగో ఇది బ్రహ్మచర్యాశ్రమము దీని ధర్మం ఇది అని తెలుసుంటే ఎంకరేజ్ చేస్తారు కదా దట్ ఈజ్ వన్ తర్వాత గృహస్థాశ్రమము చాలా ఇంపార్టెంట్ గృహస్థాశ్రమం ధర్మాలు ఏమిటి గృహస్థాశ్రమంలో మనిషికి కొన్ని స్పెషల్ ప్రివిలేజెస్ ఉంటాయి వెరీ స్పెషల్ ప్రివిలేజెస్ రాగద్వేషాలు ఉన్నాయనుకోండి గృహస్థాశ్రమంలో రాగద్వేషాలకి అభ్యనుజ్ఞ ఉంటుంది శాంక్షన్ ఉంటుంది యూ కెన్ ఎంటర్టైన్ సర్టన్ రాగాస్ అండ్ ద్వేషస్ ది ఫీల్డ్ ఈజ్ దేర్ ద ఫీల్డ్ ది ఫీల్డ్ ఈజ్ ఓపెన్ రాగద్వే సపోజ్ మీరు పిక్నిక్కి వెళ్ళాలనుకున్నారనుకోండి పిక్నిక్కి వెళ్ళే ఏదో హనీమూన్ హనీమూన్ కాదు అస్తమానం హనీమూన్ ఉండదు సో ఏదైనా వేసవకాలంలో ఏదో విహారయాత్ర విహారయాత్రకు వెళ్ళాలనుకున్నారనుకోండి యూ హ్యావ్ ఎవి రైట్ నోబడి కెన్ స్టాప్ యూ మీరు చెప్పొచ్చు కూడా స్వామిజీ వారం రోజులు మేము వీ వాంట్ టు హ్యావ్ ఊటీకి వెళ్దాం అనుకుంటున్నాం వేసంకాలం మేనెల్లో కూర్చోలేము ఇక్కడ ఊటీకి ఫ్యామిలీస్తో పాటుగా ఎయిర్ ప్లానింగ్ టు గో యు హ్యావ్ ఎ రైట్ ఫర్ సో గృహస్థాశ్రమంలో రాగద్వేషాలకి కామనలకి దే హ్యావ్ ఎ రైట్ ద ఫీల్డ్ ఈజ్ ఓపెన్ వండర్ఫుల్ ప్రివిలేజెస్ వెరీ స్పెషల్ ప్రివిలేజెస్ ఫ్యామిలీ లైఫ్ బట్ డ్యూటీస్ ఆల్సో ఇండియన్ కాన్స్టిట్యూషన్ లాగా రైట్స్ ఉంటాయి డ్యూటీస్ ఉంటాయి గృహస్థాశ్రమం యొక్క డ్యూటీస్లో మొట్టమొదటి డ్యూటీ ఏమిటో తెలుసునండి అతిథి ధర్మము మన వాళ్ళు ఫస్ట్ని పెట్టారు అదే మీరు కఠోపనిషత్తు చదివారు కదా అతిథి ధర్మం వెరీ ఫస్ట్ డ్యూటీ కానీ మన వాళ్ళు గృహస్థాశ్రంలో ఉన్నవాళ్ళు ఎలా ఉంటారంటే ఆధునిక కాలంలో ఎలా ఉంటారంటే సాధారణంగా నేను ఇలా అన్నాం ఏదో ఆధునిక కాలంలో అంతా చెడిపోయింది పాతకాలం అంతా బాగుండేది అలాగంటి భావన నేను జనరల్లీ ఐ డోంట్ సే దాట్ బట్ సమ్టైమ్స్ యూ మే హ్యావ్ టు సే ఇట్ ఆల్సో వెన్ ఇట్ ఈస్ ది ఫ్యాక్ట్ ఆధునిక కాలంలో న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయిపోయి దే డోంట్ వాంట్టు కుక్ వన్ గ్రెయిన్ ఎక్స్ట్రా under uh, they are not in a position. nobody is willing to share food with others grohasthana vade food kuda he should be willing to share food with others that is the fundamental dharma very fundamental mi dabbu meer evvalage ivvadu mi dabbu meer badaram chesukondi jarthaga invest chesukondi jarthaga daachukondi kani food matuku you should share with people and with animals also యానిమల్స్కి మీరు ఫుడ్ ఇవ్వాల్సి ఉంటుంది పిల్లు ఉంటుంది పిల్లిని పెంచమని చెప్పట్లేదు పిల్లి పిల్లికి ఏదైనా రెండు మెతుకులు వేసి సందర్భం ఉంటే యూ హ్యావ్ టు గివ్ ఇట్ అలాగే కుక్కకి కుక్క మీరు పెంచారో పెంచమని సలహా ఇవ్వను బట్ కుక్క బ్రెడ్ ముక్క పారేస్తే రోడ్డు మీద వెళ్తుండే దానికి ఒక బ్రెడ్ ముక్క వేయాల్సిన సందర్భం ఉంటే ప్లీజ్ డూ దాట్ కాకులకి ఆహారం వేయండి భూత భూత బలి అని గృహీ భూతబలిం దత్తే అని మేము చిన్నప్పుడు పద్యాలు వలించాం గృహీ గృహస్థుడు భూతబలిం ప్రాణులకు ఆహారమును బలి అంటే ఆహారం ఉండదు దత్తే ఇచ్చుచున్నాడు గృహియే బ్రహ్మచారి వడు సన్యాసివుడు గృహీ యతిష్ట బ్రహ్మచారి చె పక్వాన్న స్వామి ఉభౌ అని మను మను మహారాజు చెప్పాడు నీవు వండుకున్న అన్నానికి ప్రభు ఇంట్లో వండకుండా ఉండే బియ్యానికి ప్రభు ఎవరు మీరే ఇట్ ఈస్ యూఆర్ ది ఓనర్ వండిన అన్నానికి ఓనర్ ఎవరు మీరు కాదు వండక మునుపో ఇట్ ఈస్ యువర్స్ వండిన తర్వాత మీది కాదు ఎప్పుడు మీదవుతుంది యతి బ్రహ్మచారి వీళ్ళిద్దరు ఉంటారు బ్రహ్మచారి అంటే ఊళ్ళో ఎక్కడికెక్కడికి మధుకరం చేసి బ్రహ్మచారి ఉంటాడు లేకపోతే సన్యాసి ఉంటాడు వాళ్ళకి పెట్టేకనే మిగిలింది మీది కాబట్టి బియ్యం మీది అన్నం యతిది ఫస్ట్ సో ఈ విధంగా అతిథి ధర్మము చాలా ప్రధానమైన ధర్మం ఇది వ్యక్తిగత జీవితంలో ధర్మము గృహస్థాశ్రమ ధర్మము ఇలాంటివి ఇంకా అయిపోకుండా ఉంటాయి వానప్రస్థ ఇంకా జీవితాంతం గృహస్థుగా ఉండకూడదు వనప్రస్తులుగా జీవించాలి వన అంటే మిగతా లౌకిక విషయాల్లో వనప్రస్థం లక్షణం ఏమిటంటే యూ విల్ నాట్ ఎర్న్ ఎనీమోర్ ఎంతకుముందు సంపాదించింది ఏదో ఇన్వెస్ట్ చేసుకుని ఆ ఇన్వెస్ట్మెంట్ మించి వచ్చిందాంట్లో తృప్తిగా బ్రతకటం కొత్తగా ఎర్నింగ్ అనేది ఒక కాంపిటీటివ్ లైఫ్ స్టైల్ పెట్టకపోవటం అది వానప్రస్థ నెంబర్ వన్ నెంబర్ టూ విరక్తంగా ఉండడం సింపుల్ తపస్సుకి ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చి శమధమాదులకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చి కుటుంబ వ్యవహారాల్లో కలుగజేసుకోకుండా విరక్తంగా ఉండటం సో ఇది వానప్రస్థ అటువంటి సందర్భం వచ్చినట్లయితే తర్వాత వైరాగ్యం నిండా ఉన్నట్లయితే పరిస్థితులు అనుకూలించినట్లయితే ఎవరికి కష్టం లేని స్థితిలో సన్యాసం దట్ ఈస్ ది అల్టిమేట్ సో ఇవి నాలుగు ఆశ్రమాలు వ్యక్తిగత జీవనము సో మనకి వెన్ యూ టేక్ యువర్ సెల్ఫ్ టు బి పార్ట్ ఆఫ్ ది సొసైటీ అప్పుడు మీ నెత్తి మీద సోషల్ ధర్మం అనేది ఒకటి ఉంటుంది అది మీరు ఆచరించాలి మీరు ఒక వ్యక్తిగా మిమ్మల్ని మీరు స్వీకరించినప్పుడు మీకు ఒక సో వ్యక్తిగత ధర్మం ఉంటుంది దాన్ని మీరు ఆచరించాలి రోడ్డు మీద వెళ్తుంటే కార్ని లెఫ్ట్ సైడ్ నడపాలి అది సోషల్ ధర్మం వ్యక్తిగా మీరు సంపాదించిన ధనానికి మీరు ట్యాక్స్ కట్టాలి ఇది వ్యక్తిగత ధర్మం ఒకటి వర్ణ ఇంకొకటి ఆశ్రమ ఇది వర్ణాశ్రమ ధర్మాలంటే ఇది ఈ పదం ఎక్కడైనా వింటే దిస్ ఈజ్ హౌ యు హండర్స్టాండ్ తప్పేముందండి వర్ణాశ్రమ ధర్మములు ఈ రకంగా అర్థం చేసుకున్నప్పుడు యూ గాట్ ది ఎంటైర్ స్పిరిట్ ఆఫ్ ది మెసేజ్ సో ఈ ధర్మములు వ్యక్తిగత ధర్మము సమాజ ధర్మము ఈ రెండూ కలిస్తేనే ధర్మం అవుతుంది పూర్ణ ధర్మం ఈ ధర్మము యొక్క స్వరూపాన్ని నిర్దేశించటానికి వేదము ఉన్నది వైదికో ధర్మ వేదాధ్యయనం చేసి ఆ వేదముల యొక్క సారాన్ని తెలుసుకుని ఆ వ్యక్తిగత ధర్మాన్ని సమాజ ధర్మాన్ని పాటించేటువంటి వైదికుడు ఎవడైతే ఉంటాడో ఆ వైదికుణ్ణి రక్షించినట్లయితే వేదోక్తమైన ధర్మాన్ని రక్షించినట్టు అవుతుంది కాబట్టి ధర్మరక్షణ అన్నది అర్థం ఏంటంటే ధర్మీ యొక్క రక్షణయే ధర్మరక్షణ అండ్ ఆ ధర్మము వ్యక్తిగతము సమాజధర్మము అని రెండు రకాలుగా ఉన్నది దట్ ఈస్ ది స్పిరిట్ ఆఫ్ ది ఎంటైర్ థింగ్ తర్వాత స చ భగవాన్ జ్ఞానైశ్వర్యక్తిబలవీ చూడండి ఇది శంకరుడు వాక్యం చాలా అందమైన వాక్యం వెరీ వెరీ లెంగ్ సెంటెన్స్ సదా సంపన్న త్రిగుణాత్మికా వైష్ణవీం స్వాం మాయాం మూలప్రకృతిం వశీకృత్యజ అవ్యయ భూతీశ్వర నిత్యశుద్ధుముక్తస్వీ సన్ స్వమాయవానివ జాత ఇవచ లోకానుగ్రహం కుర్వన్ని లక్ష్యతే చాలా అందంగా ఉంటుంది ఈ ప్రకరణం తర్వాత ఈ ప్రకరణంలో ఈ మధ్యన ఎవరో ఈ ఎఫర్ట్ కూడా చేశారు అంటే ఊరికే దేహ ఆర్గనైజ్డ్ అయినెస్సే అదర్వైజ్ కనపడుతూనే ఉంటుంది ఏమంటే మీరు శంకరుని ఆ సంబంధ గ్రంథం చదువుతుంటే మొత్తం గీతలో చెప్పినటువంటి విషయాలన్నీ దాంట్లో వస్తాయి విహంగమ వేక్షణము అని అంటారు విహంగమ అంటే పక్షి విహంగా విహంగమ ఏదంటారు వేక్షణం అంటే చూడండి అంటే బర్డ్స్ ఐవ్యూ మొత్తం గీతంతా కూడా ఆయన మనస్సులో అలాగే ఉంటుంది మొత్తం ఎంటైర్ గీత అదే గీత చదువుకునే విద్యార్థికి మనస్సులో ఏ ఉంటుంది మొఠమో శ్లోకం ఉంటుంది ఇంకా ఆ తర్వాత ఏం తెలియదు రఘువశం చదువుతున్నాడు అనుకోండి వివాగర్థ వివసావు తెలుసు వాడికి ఇంకా తర్వాత ఏం తెలియదు వేరే పాఠం చెప్పి ఆయన అలా ఉండకూడదు పాఠం చెప్పి ఆయనకి మొత్తం గ్రంథంలో ఉండే సమాచారం అంతా తెలుసుండాలి లేకపోతే ఎప్పటికప్పుడికి ఆయనకి కొత్త విద్యార్థికి కొత్త అంటే చాలా కష్టం సో ఆయన ఇంతవరకు రాసిన శ్లోకాల్లో మీరు ప్రతి పదానికి లేకపోతే రెండు మూడు పదాలకు కలిపి ఒక గీతా శ్లోకం చూపించవచ్చు అది చూపించవచ్చు అలాగ కొంతమంది ఏం చేశారంటే ఇటువైపు భాష్యం సంబంధ భాష్యమే ఇటువైపు గీత శ్లోకాలు ఇలా దీనికి దీనికి అలా చూపించారు సో దీర్ఘ మీరు చూడండి నేను చూపిస్తా కొద్ది గొప్ప ఈ పై పారాగ్రాఫ్లో ఏముంది దీర్ఘేణ కాలేనా చూడండి సకాలే నేహ యోగో నష్ట పరంతప అది దీర్ఘేణ కాలేన అనుష్ఠాతృణాం కామోద్భవాత్ అని చూసారా స కాళ చతుర్థాధ్యాయంలో ఉంది సకాలే నేహ మహత యోగో నష్ట పరంతప తర్వాత అధర్మేణ అభిమూయమాన ధర్మేనందు చూడండి అభ్యుత్న ధర్మస్ ధర్మస్ గ్లానిర్భవతిభాధత అభ్యుత్నమ ధర్మస్ది తర్వాత భౌమస్ రక్షణార్థం దేవక్యాం అనందు చూడండి అక్కడ పరిత్రాణాయ సాధూనా వినాశాయ చతుష్కృతం అది ఆ తర్వాత కొంచెం ముందుకు త్రిగుణాత్మికాం వైష్ణవీం అంటున్నాం చూడండి అజోపి సన్న వ్యయాత్మ భూతా ఈశ్వరోపి అవష్టభ్య ప్రకృతిం స్వామధిష్టాయ స్వా అనుంది ఇంకా ఏదో ఉంది ఆ శ్లోకం ఆ శ్లోకం మీకు ఇక్కడ కనపడుతుందిగా ప్రకృతి స్వామధిష్టాయ అధిష్టా అంటే వశీకృత్యా అనర్థం మూల ప్రకృతి సంభవాం ఆత్మ మాయయా అని ఉంది ఆ మాయా శబ్దానికి ఇక్కడ రిఫ్లెక్షన్ ఏమిటంటే ఇవా ఇవా అదే సో ఈ విధంగా మీకు ఇక్కడ శ్లోకానికి అక్కడ శ్లోక ఇక్కడ వాక్యానికి ఫ్రేజ్కి అక్కడ శ్లోకం అలా వరుసగా వస్తుంది తర్వాత గుణాధికై గృహ్యమాన గృహీత అనుష్ఠీయమానశ్చర్మ ప్రచయం గమ్యతిని తర్వాత శ్లోకంలో అనుభూతున్నారు తర్వాత వాక్యంలో దానికి ఏమిటంటే యద్చరితి శ్రేష్టస్తే వేతరో జన సయత్ ప్రమాణం కురుతే లోకస్తదనువర్తతే ఆ శ్లోకం దానికి సో ఈ విధంగా కనెక్షన్స్ కరెక్ట్గా వస్తాయి ఎనీవే అంటే మొత్తం భగవద్గీత యొక్క ప్రమేయము ప్రమేయము అంటే సబ్జెక్ట్ మ్యాటర్ అండి ఆ పదం గుర్తుపెట్టుకోండి శాస్త్రంలో వాడతారు అలాంటి పదాలు ప్రమేయము అంటే సబ్జెక్ట్ మ్యాటర్ నేను మళ్ళీ ఈసారి వాడినప్పుడు ఏమిటో ఏదో పదం లేనుకున్నాయో అనుకోవద్దు సబ్జెక్ట్ మ్యాటర్ సో మొత్తం గీత యొక్క సబ్జెక్ట్ మ్యాటర్ అంతా ఆయనకి కళ్ళ ముందు కట్టినట్టుగా ఉంటుంది ఆ బేసిస్ సంబంధ భాషను రాస్తున్నారు సచ భగవాన్ ఆ శ్రీకృష్ణ భగవానుడు అని అని వెంటనే భగవాన్ అనే పదానికి డెఫినేషన్ ఇచ్చేశారు ఏమని జ్ఞానైశ్వర్య శక్తి బలవీర్య తేజోభి సదా సంపన్న ఇది భగవాన్ అనే పదానికి డెఫినేషన్ ఈ డెఫినేషన్ ఓ శ్లోకంలో కూడా ఉంది మీరు వినుంటారు ఈ శ్లోకం ఐశ్వర్యస్య సమగ్రస్య వీర్య యశస్ శ్రియ జ్ఞానవైరాగ్యోశ్చవ షణ్ణాం భగ ఇతీరణ భగవ ధనవాన్ అంటే అర్థం ఏంటండి ధనము కలవాడు కలవాడు అర్థంలో వాన్ అని వస్తుంది కదా గుణవాన్ అంటే గుణము కలవాడు దోషవాన్ అంటే దోషము కలవాడు శీలవాన్ శీలము కలవాడు భగవాన్ భగము కలవాడు దెన్ వాట్ ఈస్ భగ భగ అంటే ఆరుగుణములు అని అర్థం టెక్నికల్ వర్డ్ పారిభాషిక పదం ఆరు గుణములు ఏమిటంటే తెలుసిన ఆరు గుణములు ఇక్కడ ఉన్నాయి జ్ఞాన ఐశ్వర్య శక్తి బల వీర్య తేజస్ ఈ ఆరు గుణములు కలవాడు ఎలా ఏదో కొద్దో గొప్ప ఈ గుణాలు అందరిలోనూ ఉన్నాయి మరి అందరూ భగవానుడైనా అవును జీవుడు మరి ఈశ్వరుడే కదా ఈవెన్ దట్ ఈస్ దే బట్ ఎనీవే ఈశ్వరుడికి జీవుడికి ఒక వ్యావహారికంగా ఒక భేదాన్ని సాధకుడికి మరి భేదం లేకపోతే ఇంక సాధన ఏముంది ఆరంభంలో భేదాన్ని సందర్భంలో మరి తేడా ఏమిటి అంటే ఈ ఆరు గుణములు అందరిలో కొద్దో గొప్ప ఉన్నా భగవానులో పూర్ణంగా ఉంటాయి నిత్యంగా ఉంటాయి సదా సంపన్నహ సదా అంటే నిత్యముగా సంపన్న అంటే పూర్ణముగా ఉండును ఏమిటి ఆ గుణాలు ఏమిటో చూడండి జ్ఞానము ఈశ్వరుని ఎందు సర్వజ్ఞానము ఉంటుంది ఎందుకంటే సర్వమును సృష్టించేటంటే సర్వజ్ఞానము ఉండాలి కదా ఇప్పుడు ఇల్లు ఆర్కిటెక్ట్కి ఇంటికి సంబంధించిన నాలెడ్జ్ ఉండాలి అలాగే ఈ జగత్తు యొక్క ఆర్కిటెక్ట్ ఎవరు ఈశ్వరు కాబట్టి జగత్తు యొక్క జ్ఞానం ఆయనకు ఉండాలి అంటే మనం చదివి ఫిజిక్స్ ఆయనకి తెలుసుండాలి ఎందుకంటే ప్రకృతిలోదే ఫిజిక్స్ కదా కెమిస్ట్రీ కూడా తెలుసుండాలి ఆయనకి జియాలజీ ఇప్పుడు కెమిస్ట్రీ వాడికి రాళ్ళు అవి తెలియకపోవచ్చు కానీ దేవుడికి జియాలజీ కూడా తెలిసి ఉండాలి ఎందుకంటే వాళ్ళ రాళ్ళు అన్నీ కూడా ఆయన సృష్టించినవే కదా సో ఈ విధంగా ఎన్ని డిపార్ట్మెంట్లు అయితే ఉన్నాయో అన్ని నాలెడ్జ్లో ఆయనకి తెలిసి ఉండాలి ఇంకా కొత్త కొత్త డిపార్ట్మెంట్ ఈ పైన వస్తాయి ఇంకా ఈ ఇప్పటికి ఆల్రెడీ కొత్త కొత్త ఒక సంవత్సరం క్రితం జినోమిక్స్ అన్నో డిపార్ట్మెంట్ ఒకటి వచ్చింది ఆ జ్ఞానం ఆయనకి ఈశ్వరుడి గురి ఉండి ఉండాలి సో ఈ విధంగా ఎన్ని జ్ఞానాలు అయితే ఉన్నాయో అన్ని జ్ఞానాలు ఈశ్వరుని ఎందు పూర్ణముగా ఉంటాయి ఏదో ఒకటి జ్ఞాన ఐశ్వర్య అంటే ప్రభుత్వము ఇప్పుడు గ్రామ పంచాయత్ సర్పంచ్ ఉన్నాడు అనుకోండి అతని జ్యూరిస్టిక్షన్ ఎంతవరకు ఉంటుంది గ్రామానికి పక్క గ్రామంలో మామూలుగానే ఉంటాడు అదే మండల ప్రెసిడెంట్ అయితే ఆ మండలానికంతకే అధికారి రాష్ట్రానికంతకీ ముఖ్యమంత్రి అధికారి దేశానికి ప్రైమ్ మినిస్టర్ అధికారి ఈ విధంగా వీళ్ళందరూ కూడా ఈశ్వరులే ఈశ్వరు అంటే హెడ్ సూ సు సూపర్వైజర్ సుప్రీం ఇన్ దట్ స్మాల్ స్మాల్ ఏరియా వెరేజ్ ఈశ్వరుడు కూడా భగవానుడు కూడా ఈశ్వరుడే కానీ పూర్ణమైన ఈశ్వరుడు అంటే ఈశ్వరులందరికంటే కూడా పైన ఉండే ఈశ్వరుడు ఐశ్వర భావము దానికి ఐశ్వర్యా అని పేరు ఈ విధంగా ఇంకో నాలుగు ఉన్నాయి మళ్ళీ క్లాస్లో చెప్తాను ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణా పూర్ణముద్య పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవాశిష్యే శాంతిశాంతిశాంతి హరి ఓం శ్రీగురుభ్యో నమ హరి ఓం తత్సతే శ్రీకృష్ణార్